కొందరు భూతములైదియందున చిత్తంబురు అధికములను చున్ కొందరు ఏమియూ లేదనియందు గుర్తెరుగుమూ ఇన్ని అపశబ్దములురా ఇవి నిలువనివని అందు ఆరెన్న నీకెందు బయలును ముందుగాని గుర్తు ఎందువ ఇవి అపశబ్దములు ఇవిరా కొందరు భూతములైది అందున చిత్తంబును అధికములచు కొందరు ఏమీ లేదని అందురు గుర్తెరుగును ఈ ఇన్ని అపశబ్దములురా ఇవి నిలువనివని తెలియవలెరా అంద రెన్న నీకెందుకు బయలును ముందుగా కని గుర్తు ఎందు ఎందువవి నిల్వ అపశబ్దములురా ఇవి నిల్వనివని తెలియవలెరా ఇది పదవిభజన